లో భగవాన్ శాంకని వర్ణించాడు సుందరకాండలో ఆ సూర్య భగవానుడు శ్రీకృష్ణుడు నేను చంద్రుని రూపంగా ఉన్నాను శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ అని అలాగా నేనే చంద్రుడి రూపంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పారు అది గుర్తుకొస్తుంది తర్వాత అరే చంద్ర చంద్రమ వావసవాణి జ్యోతి ఈ జ్యోతిష్లన్నీ చంద్రదేవత యొక్క వల్ల ఉన్నాయి కదా గుర్తుకొస్తుంది ఆ చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవత చంద్రమామే మనస్సి శ్రీత మనో హృదయే అది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి మనస్సులో క్లేశం ఉందనుకోండి ఏమయ్యా చంద్రభగవాన్ ఏమిటి క్లేశం ఏమిటి అనుగ్రహం ఇలా తగ్గిపోతుందేమయా అని అది గుర్తుకొస్తుంది సో ఇవన్నీ గుర్తుకొచ్చాయనుకోండి దాని పేరు ఉపాసన ఇవేమీ గుర్తుకు రాకుండా చంద్రుణ్ణి చూడనే చూడరు చూసినా వాడు చంద్రుడు ఒకడున్నాడని వీడికి చంద్రుడు నువ్వు నేనేమో నా తంటలు నేపడుతుంటే చంద్రుడు అంటావు నేను ఒకతనికి భగవద్గీత అని ఉండరా నువ్వు భగవద్గీత లేదు సందర్భం ఏమో సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సబ్జెక్టివ్ వరల్డ్ సో చంద్రుడు అంటే ఉండడం చంద్రుడు అంటారు ఏమిటండి ఏదో మేము ఏదో మా హడావిడో మా తంటలు మేము పడుతుంటే మీ చంద్రుడి విషయం అలాంటి పెట్టండి సో ది పర్సన్ హ్యాస్ నో ఎన్యాసం టు లుక్ ది మూవ్ సో మనము కామన్ వర్ల్డ్ అని అంటారే దాంట్లో మనం జీవించడం మనకి తెలియదు మనం మనం ఈ విధంగా ఏం చేస్తాయంటే మనిషిని ముందు ఆ ప్రెసెంట్ సెల్స్ నుంచి బయటపంలో ఈశ్వరుడు ఉన్నాడు విశ్వం విష్ణుర్వషక్క అసలు విష్ణు శాసనము అలాగే ఆరంభం అవుతుంది సో ఈ విశ్వరూపంగా ఆయనే ఉన్నారు ఆ పరమేశ్వరుని అలా బాగా చేయటం మీకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం ఎన్నడూ అర్థం కాదు ఉండే పై పై మాటలు సూపర్ఫిషియల్గా ఉంటుంది తప్పిస్తే హృదయానికి రాదు అది కాబట్టి ఈ ఉపాసన ద్వారా మనము ఓంకారము మీరు మంత్రం చదువుతూ ఓం అనగానే అమ్మో రుక్కులు సామలు యజుస్ మనకి అన్ని మనకి ఏ వేదాలు రాదని బెంగర్లేదు ఓం అనగానే మై గుడ్నెస్ దిస్ ఆల్ ది వేదాస్ నావు ఆ వేదసంత హృదయంలో ఉన్నది హౌ యు హు ఎట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ గోయింగ్ టుక్అట్ యువర్ సెల్ఫ్ యాజ్ బ్రహ్మన్ అభ్య నాకేంది నేను ఎందుకు నేను చూసుకు అలాగెంతసేపు అలా భావన చేసుకున్నంతసేపు హౌ దేర్ కెన్ బి ఎనీ గ్రోత్ నో వే కాబట్టి ఓం అనగానే బ్రహ్మణ అవా సర్వే వేదామహీయంతే అన్నం తినేప్పుడు అన్నము అన్నామహీయంతే ఈ ప్రాణములన్నీ కూడా ఈ ప్రాణ వ్యాపారములు అంటే లైఫ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఈ ఆహారం చేతనే పోషింపబడుతూ ఉన్నాయి సో వీటి వల్ల ఆ పూర్ణంగా జరగాలి నా వల్ల సమాజ కళ్యాణం జరగాలి నేనే వాళ్ళకి కొంత సేవ చేయగలగాలి సో ది లైఫ్ షుడ్ బి ఫుల్ఫిల్ అనే ఫీలింగ్ వస్తుంది అన్నే నవావసలే ప్రాణామహీయంతే ఈ ఉపాసన చాలా ముఖ్యమైన ఉపాసన చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ వైదిక ఉపాసనలు అండి ఇప్పుడు దీన్ని ముందుకు పదండి అని తోషిస్తారు అలా చేయడానికి చెప్పండి సరిపడిందా ఏదైనా తేడా ఉందా లేదు సో పైన చెప్పినటువంటి ఆ వ్యాహృతులను ఎవరు తెలుసుకున్నారో యహావేద సహా వేద సవేద బ్రహ్మ వాడు తెలుసుకుంటాడు కిం ఏమిటి బ్రహ్మ వాడు బ్రహ్మని తెలుసుకుంటాడు ఓకే విశిష్టత్వ ఇక్కడ బ్రహ్మ అంటే పరమేశ్వర పరమేశ్వరుణ్ణి వాడు తెలుసుకుంటాడు సవేద బ్రహ్మ తర్వాత నను తద్ బ్రహ్మ స ఆత్మా ఇది జ్ఞాతే బ్రహ్మణి నవర్తవ్యం అవిజ్ఞాతవత్ సవేద బ్రహ్మా ఇదో పూర్వపక్షం అంటే ఇక్కడ అనువాకాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఎలాగంటే మీకు ఎలా ఉందంటే మహా ఇతి తద్బ్రహ్మ స ఆత్మ అని వచ్చింది ఆ వ్యాహృతి నాలుగో వ్యాహృతి ఆ మహాచమస్సుడు తెలుసుకున్న వ్యాహృతి ఏమిటి మహహ సో అదే బ్రహ్మ అంతకుముందు బ్రహ్మ చెప్పారు కదండీ మహహ అనే వ్యాహృతే బ్రహ్మ చెప్పారుగా బ్రహ్మ అంటే పరమేశ్వరుడు చెప్పారుగా మళ్ళీ ఇక్కడ అసలు బ్రహ్మంటేమిటో చెప్పనట్టే ఏదో కొత్తగాను ఇంతకుముందు ఎప్పుడూ బ్రహ్మ గురించి చెప్పలేదన్నట్టుగా మళ్ళీ చెప్తున్నారు ఏమిటి ఆయన అలా అడుగుతున్నారు తద్బ్రహ్మ స ఆత్మ ఇది జ్ఞాతే బ్రహ్మణి అంతకుముందు బ్రహ్మ తెలిసిందిగా మళ్ళీ వక్తవ్యం అవిజ్ఞాతవత్ సవేద బ్రహ్మ ఇది నా వక్తవ్యం అవిజ్ఞాతవత్ ఇంతకుముందు ఎప్పుడూ చెప్పనట్టు తెలియనట్టుగా కొత్తగాను మళ్ళీ సవేద బ్రహ్మ అని చెప్తున్నారు ఏమిటి అలా చెప్పకూడదే అలా చెప్పాల్సిన అవసరం లేదు నా వక్తవ్యం ఇది అది పూర్వపక్షం నను అంటే పూర్వపక్షం అని అర్థం నను సో కొంతమంది అనేక డౌట్స్ బాగా రేస్ చేస్తూ ఉంటే వాడిని నను చైతన్య అని అంటారు బ్రహ్మచారికి బ్రహ్మచారి మరీ ఎక్కువ సందేహాలు వేసేస్తూ ఉంటే అస్తమాను నను అనేవాడు ఇంకా వాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా నను అంటూ ఉంటాడు సో ఎనీవే నను అంటే పూర్వపక్షము ఏ డౌట్ దానికి సమాధానం నా ఆ పూర్వపక్షమేమి సరికాదు ఎలాగంటే తద్విశేష వివక్ష ఆ దోషహ సో పునరుక్తి దోషమేం లేదండి సభే సో సహా ఇది తద్బ్రహ్మ అని చెప్పారే ఆ చెప్తున్నారు కానీ అక్కడ చెప్పని కొన్ని విశేషాలని ఇక్కడ చెప్పబోతున్నారు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఎట్టిది ఆ బ్రహ్మని ఎక్కడ మనం ధ్యానం చేయాలి ఎలా ధ్యానం చేయాలి అవన్నీ ఇక్కడ చెప్పబోతున్నారు కాబట్టి ఏవో కొన్ని విశేషాలని కొంత అదనపు సమాచారాన్ని అందజేద్దామని శృత అనుకుంటోంది వివక్షవా చెప్పాలని కోరుట కోరుట వలన ఆ దోష అంతకుముందు చెప్పిన బ్రహ్మ ఏదో కొత్తగా మళ్ళీ మొదలెట్టినట్టుగా చెప్పి పునరుక్తి చేస్తున్నారనే దోషం ఏదైతే కలదో అది లేదు తర్వాత सत्यम विज्ञात चतुर्थव्या ब्रह्मी नशेष या दाने निज्ञी निजमे सत्यम विज्ञात ब्रह्म ब्रह्म इतना मुझे मह इति त्रह्म चतुर्थव्याहृति रूप నాల్గవ వ్యాహృతి మహహ అనేది ఏదైతే గలదో అది బ్రహ్మకి ప్రతీకండి అదే బ్రహ్మ మీరు మహహ అంటున్నారంటే సర్వజగత్కారణం బ్రహ్మనే అర్థం దానికి ఆ విధంగానే మీరు భావన చెయ్యండి అని చెప్పారు నిజమే చెప్పబడింది సత్యం విజ్ఞాతం చతుర్థం వ్యాహృత్యాత్మా బ్రహ్మేతి కానీ నటు తద్విశేష ఇంకా అధికమైనటువంటి సమాచారం ఇప్పుడు కూడా ఉపాసనకి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి ఉపాస ఉపాసనకి తెలుసుకునేదానికి ఎంత అవసరమో అంత చాలు ఉపాసనకి మాత్రం ఎక్కువ సమాచారం కావాలి వివిడ్నెస్ అంటారు ఎప్పుడు కూడా భావన చేసేప్పుడు వివిడ్గా భావన చేయాలి ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడిని ధ్యానం చేయండి నేను అనేసి కూర్చున్నాను అనుకోండి ఏం ధ్యానం చేస్తారు శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు ఆయన త్రిభంగిలో నిలబడ్డాడు నీలమేఘ శ్యామ పెట్టుకున్నాడు మెడలో వనమాలను ధరించాడు పీతాంబరాన్ని ధరించాడు మురళి పట్టుకున్నాడు మురళి వాయించేస్తున్నాడు అని ఇలా మొదలు పెడితే వివిడ్నెస్ వివిడ్ అంటే విస్తారమైన వర్ణన ఉంటే మీరు భావన చేయగలుగుతారు లేకపోతే ఏం భావన చేస్తారని కాబట్టి ఉపాసన దగ్గరికి వచ్చేప్పటికీ కొంత ఇన్ఫర్మేషన్ జత చేయాలి ఇన్ఫర్మేషన్ జత చేస్తే మనస్సు ఆ ఇన్ఫర్మేషన్ చుట్టూ నిలిచి ఉంటుంది దేశబంధశ్ చిత్తస్య ధారణ అని ధారణా పదానికి నిర్వచనం ఒక దేశము దేశమంటే ఏరియా ఒక ఏరియాలో చిత్తాన్ని నిలబెట్టాలి అంటే ఏరియా ఉండాలి కదా పాయింట్ పెట్టి చిత్తాన్ని నిలబెట్టమంటే కష్టం అవుతుంది టు బిగిన్ విత్ కష్టం అవుతుంది లెటర్ ఈజీ అయినా టు బిగిన్ విత్ పాయింట్ పెట్టి దీని మీద చిత్తాన్ని నిలబెట్టమంటే కష్టం అవుతుంది కాబట్టి ఒక ఏరియా ఏరియా వివిడ్గా ఉండాలి వివిడ్ అంటే తెలుసు కదండి విస్తారంగా ఉండాలి వివరణాత్మకంగా ఉండాలి ఏంటంటే అంత వర్ణిస్తున్నారు అన్నట్టు ఉండాలి అది వివిడిటీ అండి వివిడ్నెస్ అంటే అందు విస్తారంగా వర్ణిస్తారు సో ఎంత విస్తారంగా వర్ణిస్తే అంత మంచిది అలాగే పూజ చేసేప్పుడు రత్న సింహాసనం సమర్పయామి అని అని నేను అంటాను ఇంకో ఇంకా కొంతమంది పురోహితులు సరిగ్గా అనాలి అనీతితో సరిగ్గా అనాలి వీవిడ్ అన్నారు కదా అని అన్నం కాదు సువర్ణరత్న ఖచ్చిత శివ సింహాసనం సమర్పయామి అని ఏదో కొంచెం దానికి ఎగ్జెక్టివ్స్ వేస్తా బంగారంతో చేశారు దీన్ని దీనికి రత్నాలు పొదిగారు దేనికి సింహాసనాన్ని వీడు ఆఫర్ చేసేది ఏమిటి అక్షతలు అండి అవివిడ్నెస్ రావాలి సో వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలే మళ్ళీ అభివస్త్రువసన అభి సుభసన చాలా ఖరీదైన వస్త్రాలు నూతన వస్త్రాలు అండి అని ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది యజ్ఞోపవీతం సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయాన్ని బంగారంతో చేసిన బంగారు దారాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పిస్తుంది ఇంకా నైవేద్యం దగ్గరికి వచ్చేప్పటికి మహానైవేద్యం సమయా పర్వాలేదు ఇంకా దానికి లిస్ట్ కూడా ఎక్కడ పెడతా సో ఇవి వివిడ్నెస్ భావన అలా వివిడ్గా ఉండాలి కాబట్టి అలాగే ఇక్కడ కూడా మహా అంటే బ్రహ్మని చెప్పారు నిజమే ఇక్కడ ఆ బ్రహ్మను ఇంకొంచెం విస్తారంగా చెప్పడం కోసమని తద్ విశేష ఆ విశేషమేం చెప్పలేదు అక్కడ ఊరికే మహా ఇది బ్రహ్మ అని ఒక పొడి మాట ఒకటి వదిలేశారు ఇప్పుడు ఆ పొడి మాట చుట్టూ కొంత సమాచారాన్ని జత చేయటం కోసం శృతి పూనుకుంటోంది ఏమి సమాచారమో ముందే చెప్తున్నారు ఆయన కొంత యాంటిసిపేటరీగా హృదయాంతరుపలభ్యత్వ మనోమయత్వాది శాంతి సమృద్ధం ఇతమంత విశేషణ విశేష రూప ధర్మ విజ్ఞాయత ఇది సో సయ యేషోంతర్ హృదయ ఆకాశ ఈ బ్రహ్మ ఇప్పుడు మహాయితే బ్రహ్మ మహహ అంటే బ్రహ్మండది బ్రహ్మ అంటే పరమేశ్వర పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి పరమాత్మ సయ యేషోంతర్ హృదయ ఆకాశ ఈ హృదయంలో ఓ ఆకాశం ఒకటి హృదయాకాశం చిదాకాశము అంటారు నాకు ఆ చి దీన్ని మహాకాశము ఉంటారు దీన్ని చిదాకాశము అంటే ఆ బ్రహ్మని పరమాకాశము ఉంటారు ఊరికే ఆకాశం చుట్టూ పదాలు సో మీ మనస్సుంది చూడండి మీ మనస్సు కదా దాన్ని చిత్తాకాశము అంటారు మనసులో ఏమో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మా మనస్సులో మా బామరదు అక్కడ ఉన్నాడు ఇలాగే ఆలోచన ఆ బాగుమతి ఉండి చోటు అదంతా ఆకాశమే కదండి మీరు ఆకాశంలోనే ఉండాలి కదా ఆ ఆకాశానికి చిత్త ఆకాశము అని పేరు చిత్తాకాశంలో సంసారం ఉంటుంది చిదాకాశంలో బురంటాడు అంటే చిత్ చిత్ చిత్త ఈ చిత్తు నుంచే చిత్తం పుడుతుంది చిత్తు ఎందు చిత్తము కల్పించబడుతుంది అనివే విల్ సి ఆల్ దాట్ సో ఈ చిదాకాశములో అన్నాడు పరమేశ్వరుడు అని చెప్పబోతున్నారు హృదయాంతరుపలభ్యత్వ ఏమంటే ఆ చిదాకాశం అన్నారు సరే మాకు ఆ చిదాకాశం గురికే వినడమే కానీ మాకు తెలియదండి అంటే మనోమయత్వాది హీ నీ మనస్సులో ఒక ఆలోచన వచ్చింది ఏదో ఆలోచన నాకు ఇప్పుడు సడన్గా ఒక ఆవు గుర్తుకొచ్చింది లేకపోతే ఘటం గుర్తుకొచ్చింది వేదాంతులకి ఘటమేగా ఇంకేం మహాభాగ్యం సో ఘటం ఘటాకార వృత్తి గుర్తుకొచ్చింది ఏమంటే ఘటా ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానంలో రెండు అంశాలు ఉన్నాయి ఏమిటా రెండు అంశాలు ఒకటి దృశ్యాంశము అంటే ఘటము అంటే మట్టితో చేసింది దానికి కొంత వాల్యూము కొంత రంగు కలరు విడి నిడివి పొడవు వెడల్పు లోతు ఇవన్నీ ఇవంతా దృశ్యాంశమున్నది అంతేనా ఇంకేం లేదా అంతే ఉంటే తెలియబడతది అది తెలియబడుతోంది అనే కారణం చేత జ్ఞానాంశము ఉన్నది ఉందంటారా లేదంటారా ఇప్పుడు ఇప్పుడు ఒక బంగారపు రేకు మీద హనుమంతుడు బొమ్మ చెక్కారు ఇప్పుడు ఆ బంగారపు రేకు మీద ఎంబాస్ చేస్తారు కదండి సో ఇప్పుడు ఆ హనుమంతుడిని చూశారు ఇదిగో హనుమాన్ అని ఉన్నాడు హనుమాన్లు ఉన్నాడు దాంట్లో సందేహం లేదు హనుమాన్నేనా బంగారం లేదు మీరు హనుమాన్ ఎక్కడున్నాడు అనుకున్నారో అక్కడ హనుమాన్తో పాటుగా బంగారం కూడా ఉందిగా అలాగే ఘటజ్ఞానము కలిగిందా మీకు ఘటజ్ఞానం కలిగిందిగా ఘటజ్ఞానం ఉందిగా ఘటజ్ఞానంలో ఘటనామరూపములతో పాటుగా జ్ఞానాంశం కూడా ఉందిగా ఆ జ్ఞానాంశము అదే బంగారం అదే బ్రహ్మ సో ఇప్పుడు బంగారం ఎక్కడుందనే మీరు జ్యువెలర్ షాప్కి వెళ్ళి బంగారం ఎక్కడుందని అడిగారు అనుకోండి వాడు ఏం చెప్తాడు ఎక్కడ ఉండడం ఏంటండి ఆభరణ ప్రపంచమంతా నిండి ఉన్నది అని చెప్తాడు అలాగే చిదాకాశము చిత్తాకాశమంతా వ్యాపించి ఉంది మనోమయత్వ మనోమయ రూపంగా బ్రహ్మే ఉంటుంది ఈ సత్యాన్ని తెలుసుకుంటే బ్రహ్మ గురించి అసలు విచకడపడాల్సిన పని లేదు విజ్ఞానమయ ఇప్పుడు చూడండి బ్రహ్మ అంటే అవేర్నెస్ అవ్యక్త చైతన్యము బ్రహ్మ చెప్పమండి మనో విజ్ఞానము మానవుడు ఉన్నాడు మానవుడు విజ్ఞానమయ మనిషి ఉన్నాడంటే విజ్ఞాన రూపంగా ఉంటాడు మనిషి అంటే ఎముకలు రక్తం మాంసం అది కాదు మనిషి అంటే మనిషి విజ్ఞానమయ పురుష విజ్ఞానమయ అంటే అంటే ఏమిటి నేను కొన్నింటిని చూస్తూ ఉన్నాను రూపజ్ఞానము కొన్నింటిని వింటూ ఉన్నాను శబ్దజ్ఞానము కొన్ని ఆలోచనలు చేసేస్తున్నాను మననము తర్వాత కొన్ని అంశాలు నాకు బాగా తెలుసు పాండిత్యం ఉంది బుర్రలో అంతా కూడా ఏ శ్లోకం కావలిస్తే ఆ శ్లోకం కలిసి రామశబ్దం నాకు టక్కుమ రామ రామం రామో రామ నాకు అది విజ్ఞానం ఉంది కదా ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది సో అది ఉన్నది సో ఈ విధంగా రామశుద్ధం రావడం కూడా గొప్ప ఈ రోజుల్లో అంత తక్కువ ఏం కాదు సో ఈ విధంగా ఇవివో ఉన్నాయి తర్వాత స్పర్శ జ్ఞానం తర్వాత ఏదైనా వస్తువు చూసామనుకోండి వెంటనే ఆ వస్తువు యొక్క రూపజ్ఞానం కలుగుతుంది అంతేకాకుండా దాని ఎందు రాగాత్మక లేక ద్వేషాత్మక ప్రవృత్తి ఇదంతా విజ్ఞానం కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటే సో అన్మానిఫెస్ట్ అండ్ మేనిఫెస్ట్ బంగారం అన్మానిఫెస్ట్ నెక్లెస్ కంకణము ఇవన్నీ మేనిఫెస్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి అన్మానిఫెస్ట్కి మేనిఫెస్ట్కి తేడా ఏమైనా ఉందా ఏమీ లేదు ఏమీ ఏమండే నగ కింద మార్చని బంగారానికి నగ మార్చిన బంగారానికి తేడా ఏమైనా ఏమీ లేదండి అది బంగారమే ఇది బంగారం అందుకే దీని మీద నగ అని ఒక నామరూపాన్ని మీరు అధ్యారూపం చేశారు తప్పిస్తే అది బంగారమే ఇది బంగారం అలాగే చిదాకాశానికి చిత్తాకాశానికి తేడా ఏం లేదండి లేకపోవడం ఏమిటండి చిదాకాశంలో నామరూపాలు లేవు చిత్తాకాశంలో నామరూపాలు ఉన్నాయి మరి తేడా కాదా అంటే ఓరు వెర్రివాడ నామరూపములు మిథ్య నువ్వు మిథ్యని పట్టుకుని తేడా అని చూపిస్తావా ఇది అద్దం ముందు నిలబడి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంట్లోనూ ఇది రెండు బ్రేక్ఫాస్ట్లు చేయాలా అద్దం ముందు నిలబడితే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు రెండు బ్రేక్ఫాస్ట్లు కావాలండి రెండు భిక్షలు కావాలండి అక్కర్లేదు ఒక్క భిక్ష చాలు అదేమిటంటే మరి అద్దము అద్దంలో దెయ్యంలాగా అంత పొడుగు మనిషి కనబడుతున్నాడు అది మిథ్యది డోంట్ కౌంట్ ఇట్ మరి ఇది వన్ ఎంత అవుతుంది వన్ వన్ బంగారము ప్లస్ నెక్లెస్ ఎన్ని ఎప్పుడు ఎన్ని తత్వాలు ఎన్ని ఉన్నాయి బంగారము ప్లస్ నెక్లెస్ ప్లస్ కంకణము ఇప్పుడైనా ఉన్నాయి వన్ బంగారము ప్లస్ నెక్లెస్ ప్లస్ కంకణము ప్లస్ ఇయర్ రింగ్ ఇప్పుడన్నాయి వన్ ఇది కొత్త రకం మ్యాథమెటిక్స్ ఇది వేదాంతుల మ్యాథమెటిక్స్ కాబట్టి కొంతమంది ఓసారి వేదాంత సభ ఒకటైంది ఆ సభలో చర్చ ఏమిటో తెలిసిన సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి భేదం గురించి చర్చ నేనున్నాను అక్కడ నేనేం మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడుతున్నది సేపు మనం ఎందుకు మాట్లాడ్డం ఇది చర్చంతాగింది ఆఖరిని అవి ఏమంటే స్వామీజీ మీరేమంటారన్న నేనన్నాను సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అనివన్నీ మనస్సు చేసే కల్పనలు తప్పిస్తే బ్రహ్మ అద్వితీయము సగుణ నిర్గుణములు రెండింటి రెండు కల్పనలకి అతీతమైనది బ్రహ్మ దాని ఎందుకు సగుణత్వము నిర్గుణత్వము రెండు అధ్యారూపాలే అని నేను అన్నాను అంటే ఫైనల్గా దాన్నే సెటిల్ చేశారు ఆయన చెప్పిందే కరెక్ట్ ఇంకా ముందుకు నడవండి అన్నారు నేను చెప్పిందే కరెక్ట్ అన్నారు నేను ఎక్కడో విని చెప్పాను అదేదేం పెద్ద విషయం ఏం కాదు దీని ఫర్ వాట్ ఐ మీస్ మనోమయ హృదయాంతరుపలభ్యమానత్వం హృదయం లోపల ఆ బ్రహ్మ చిదాకాశం రూపంగా అదే ఉపలభ్యం ఉపలభ్యం అంటే లభిస్తుంది అవైలబుల్ లేకపోతే రికగ్నైజ్ రికగ్నైజబుల్ కాగ్నిజబుల్ సో అదే ఉన్నది మనోమయంగా కూడా అదే ఉన్నది మనోమయంగా అదే ఉన్నది అని మీకు తెలిస్తే అది సంసారం అవదా మనస్సు మనోమయంగా చైతన్యం కాదు ఆ ఎక్స్పీరియన్స్ మనోమయంగా ఉందంటే ఎక్స్పీరియన్స్ రూపంగా ఉందని మీరు ఎక్స్పీరియన్స్ రూపంగా ఉందని ఎక్స్పీరియన్స్ వెంటబడ్డారంటే మీరు తత్వాన్ని మరిచేరని అర్థం ఎనీవే వీ విల్ సీ ఆల్ దిస్ సో మనోమయత్వ రూపంగా కూడా అదే ఉన్నది అలా మొదలుపెట్టి శాంతి సమృద్ధం అమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వా అని శాంతి సమృద్ధం అమృతం అనే విశేషణాల వరకు బోల్డ్ విశేషణాలు చెప్పబోతున్నారు ఈ బ్రహ్మకి అందుకోసం మళ్ళీ ఇంకోసారి తాయో వేద సవేద బ్రహ్మ అని మళ్ళీ ఇంకోసారి బ్రహ్మ అనే పదాన్ని చెప్పడం సో శాంతి సమృద్ధం ఇతమంత అంతవరకు అంతమయ్యేటువంటి గ్రంథంలో ఏం చెప్పారు విశేషణ విశేష్య రూపో ధర్మ పూగ పూగ అంటే సముదాయ సో ధర్మ సము ధర్మము అంటే ఎ ట్రిబ్యూట్ ధర్మాలు కూర్చోండి నిలబడి అలాంటి ధర్మాలు ఏవో చెప్పారనుకున్నారు సో విశేషణ విశేష్య రూపములు విశేష్యమేమిటి అసగుణ బ్రహ్మ విశేషణములు ఏమిటి శాంతి సమృద్ధము అమృతము హృదయాంతరుపలభ్యత్వము మనోమయము సో మనోమయ అమృతో హిరణ్మయ ఎట్సెట్రా సో ఇవన్నీ చెప్పబడ్డాయి ఈ ధర్మపూగమంతా కూడా అంటే ధర్మ సముదాయం అంతా కూడా విజ్ఞాయతే తెలుసు తెలియబడుచున్నది తెలుసుకోవాలి మీరు అది తెలుసుకుంటేనే ఉపాసన అసలు ఈ అనువాకం పూర్తయ్యే అప్పటికి బ్రహ్మ ఆ మహా బ్రహ్మ ఓం ఆ జగత్తు ఆదిత్యుడు చంద్రుడు ఇదంతా కూడా మొత్తం తలంతా తిరిగినట్టు అయిపోయి ఈ సంసారం పక్కకి ఇది బాగా ముందుకొచ్చేస్తుంది చాలా పవర్ఫుల్ ఉపాసన వెరీ పవర్ఫుల్ సో ఇదంతా చెప్పాలి అదే అంటున్నాం ఆయన శాస్త్రం అది శాస్త్రము దాన్నంతని చెప్పాలనుకుంటోంది శాస్త్రం తద్వివక్షు నపూసకలింగం తద్ దానిని వివక్షు అంటే వక్తు ఇచ్చు నపూంసకలింగం వివక్షు మధు సో ఇదంతా చెప్పాలనుకుంటోంది శాస్త్రం శాస్త్రం అంటే వేదం అండి శాస్త్రం అంటే తర్క శాస్త్రం మీమాంసా శాస్త్రం జ్యోతి అది కాదు శాస్త్రం అంటే అవన్నీ శాస్త్ర అపదేశాలు పొలిటికల్ సైన్సు పొలిటికల్ సైన్స్ ఈజ్ వాట్ సైన్స్ నిజంగా సైన్స్ కాదు అది ఫిజిక్స్ కెమిస్ట్రీ అది సైన్స్ ఏదో పొలిటికల్ సైన్స్ అని దానికో పేరు సోషల్ సైన్సెస్ ఊరికే సైన్స్ అంటే అదో మర్యాద కోసం అలా అంటారు వాటికుండే అలా వాళ్ళ వాళ్ళ వింటే కోపడతారు అనుకోండి సో బట్ అలా మర్యాద కోసం అంటారు అలాగే తర్కశాస్త్రం వాస్తు శాస్త్రం ఈ గోడ ఎక్కడ పెట్టు ఆ గోడ అక్కడ పెట్టు గోడలు హృదయంలో పవిత్రత ఉండాలి పరమేశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించాలి సమాజానికి సేవ చేయాలి మన జీవితం వల్ల కొంత ఇతరులకు కళ్యాణం అవ్వాలి ఈ గోడలు అన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి అప్పుడేమవుతుంది నాకు సుఖం వస్తుంది ఎందుకండి ఊరికి అలాంటి దృష్టి ఉండకూడదు నాకు సుఖం దృష్టి ఉండరు అక్కడే తప్పు పరమేశ్వర ప్రీతి అర్థం నాకుండే సుఖం వల్ల పరమేశ్వర ప్రీతి ఇది సమ్ స్మాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆకలి భోజనం అనారోగ్యంగా ఉంటే ఓ ట్యాబ్లెట్ ఇంతకంటే ఏం కావాలి మనిషికి నెత్తి మీద ఎండాలనా లేకుండా ఐ రూఫ్ యూ డోంట్ రియల్లీ నీడ్ మోర్ దాన్ దిస్ మోర్ దాన్ దట్ ఎఫర్ట్ అంతా కూడా సమాజ కళ్యాణం లేకపోతే ఈశ్వరారాధన లేకపోతే ఆత్మజ్ఞానం ఇవి మూడు వేరువేరు అంశాలు అనుకున్నారు ఒకటే అంశం అది ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చె దిస్ ఆల్ వన్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ థింగ్స్ వీళ్ళకి లాంగ్వేజ్ వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే వీ విల్ సి ఆల్ దట్ సో తద్వివక్షు శాస్త్రం ఈ శాస్త్రము దాన్నంతని చెప్పాలనుకుంటోంది అందుకోసమే అందాము అవిజ్ఞాతమివ బ్రహ్మనత్వ సవేద బ్రహ్మ ఇహ ఇప్పుడు బ్రహ్మ ఇంతదాకా అసలు చెప్పనట్టే అవిజ్ఞాతం ఇవ ఇవ అవిజ్ఞాతం కాదు అవిజ్ఞాతం ఇవ ఇంతదాకా బ్రహ్మ వీడికి తెలియబడనట్లే చెప్పదేదా అన్నట్లుగా మళ్ళీ కొత్తగా బ్రహ్మ అంటోంది శాస్త్రం ఇత్యాహ అతో నోష కాబట్టి ఈ దోషమేమీ లేదు అంతకుముందు అన్నారు కదా మహా బ్రహ్మ మళ్ళీ ఇక్కడ బ్రహ్మ దోషమేం లేదు పునరుక్తి దోషం లేదు తర్వాత क्ष्य जन्म पूगेण विशिष्ट ब्रह्म ब्रह्मिप्रा अंत मुहब्रह्म द्रोसना महृति परमेश्वर को प्रतीक अदे अभिप्रय अंत अभिप्रो ఇక్కడ అనువాదం చిగురునుంది తాయోవేద సవేద బ్రహ్మ అని దీనికి అభిప్రాయం ఏమిటో తెలుసినా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ బ్రహ్మకి ఎన్ని విశేషణాలు నేను చెప్పబోతున్నానో అవన్నీ తెలుసుకున్నవాడు మాత్రమే బ్రహ్మని యథార్థంగా తెలుసుకున్నట్లు అని అనుకుంటాడు కూడా బ్రహ్మ అంటే మళ్ళీ మహాయుతి బ్రహ్మ అంటే కుదరదు రెండో ఎక్కం చదువుకుని మళ్ళీ పద్నాలుగో ఎక్కం దగ్గర మళ్ళీ రెండో ఎక్కం వచ్చిన అంటే అది నేను ఇప్పుడు కేవలం పద్నాలుగో ఎక్క చదువుకుంటున్నాను అంటే కుదరదు సో సోమి ధర్మ పూగేణ విశిష్టం బ్రహ్మవేద ధర్మ సముదాయం అంతా కూడా చెప్పబోతున్నారు ఆ చెప్పబోయే సముదాయంతో విశేషణములతో కూడినటువంటి బ్రహ్మని వేద వేద అంటే ఉపాస్తే తెలుసుకోవటం ఉపాసన చేయటం వారు మాత్రమే ఆ బ్రహ్మని యథార్థంగా ఉపాసన చేసినట్లు అవుతుంది సవేద బ్రహ్మ ఇత్యభిప్రాయ ఇంకా శంకరులు ఇంకా హీఈ్ నాట్ ఇట్ ఫినిష్డ్ మనకి అయిపోయింది ఇంకే ఉందని అనిపించవచ్చు హీస్ నాట్ మోర్ టు సే విల్ సే अतः वक्ष्य वक्ष्युवातावाको चुनाव उपासन उ कदा मह प्रतीक उपासन अभी आतीक चेत बोधे तत्वेमी परमात्मा ब्रह्म इधो क्त अकमें अलाकोद ఈ అనువాకాన్ని ఆ అనువాకాన్ని కలిపే ఏకవాక్యత రెండు కలిపి ఒకే వాక్యం దాన్ని ఏకవాక్యత అంటారు ఏకవాక్యత అంటే ఎలాగంటే ఇప్పుడు మీ రేషన్ కార్డు ఉందనుకోండి కొంత రెండు సంవత్సరంతో పూర్తి రేషన్ కార్డు వాడు ఏం చేస్తాడంటే ఎక్స్టెండెడ్ అప్ టు టూ థౌజండ్ టూ అని స్టాంప్ కొడతాడు కంటిన్యూషన్ కొత్త రేషన్ కార్డు అక్కర్లేదు ఇదే దిస్ విల్ కంటిన్యూ టు థౌజండ్ టూ ఏకవాక్యత అంటారు సో అదేవిధంగా ఇక్కడ కూడా సో నమ్మ ఇది బ్రహ్మాని ఉపాసన చెప్పేసి నా చతావా ఏత్రశ్చతుర్థ చెప్పేసి మళ్ళీ సవేద బ్రహ్మాని మొదలుపెట్టి ఆ అనువాకం అనువాకం అంతా దీనికి జత చేసుకోండి ఎక్స్టెన్షను ఏకవాక్యత ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సేమ్ ఉపాసన అత వక్ష్యమాణ అనువాకేన అసేకవాక్యత అస అంటే సవేద బ్రహ్మ ఇుపాసనస్ ఈ ఉపాసనకి రాబోయే అనువాకంతో ఏకవాక్యత ఎక్స్టెన్షన్ ఇది అది కలిపి ఒకటే వాక్యము అంటే ఒకటే అంశము ఒకటే వాక్యం ఎలా అవుతుందండి సోమెనీ వాక్యాలు ఉన్నాయి కానీ వాక్యం అంటే అక్కడ యాక్చువల్ లిటరల్గా స్టేట్మెంట్ అని కాదు సోమెనీ స్టేట్మెంట్స్ ఉండొచ్చు బట్ ది టాపిక్ ఈజ్ వన్ బోధింపబడే ఉపాసన ఒకటే అదే చెప్తున్నారే అత వక్ష్యమానానువాక్యన ఏకవాక్యత విసర్గం ఉండకూడదు ఉండకూడదు సెమీకోల్ అయ్యి ఉంటుంది ఎందుకంటే అస్య అని ఉండదు అస ఇదం శబ్దానికి షష్ఠీ ఏకవచనం అస అనయో ఎనయో ఓకే తర్వాత ఉభయో హి ఏకముపాసనం అది రెండు అనువాకాలు భూర్భువస్సు బది తివా అని సయ యశోంతరహృదయ అని రాబోయే అనువాకాలు రెండు అనువాకాలు కలిపి ఒకటే ఉపాసన చాలా మంచి ఉపాసన ఏకముపాసన అనువాకము అంటే పారాగ్రాఫ్ అండి రెండు పారాగ్రాఫ్లు కలిపి ఒకటే ఉపాసన ఏమంటే ఒకటే అని మీరు ఎలా చెప్పగలరు రెండు వేరు వేరు కింద పెట్టుకోవచ్చుగా అంటే అలా కాదు దర్ ఈస్ ద వే ఆఫ్ లుకింగ్ ఇట్ ఇట్ దీన్ని వాక్యశాస్త్రము అంటే అక్కడ పదాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి వాక్యాలు తెలుస్తూనే ఉన్నాయి తాత్పర్యాన్ని నిష్కర్ష చేయాలి చెరుగడ నుంచి రసంలాగినట్టుగా తాత్పర్యాన్ని పైకి తీయాలి ఇవి రెండు వేర్వేరు ఉపాసనలా ఈ రెండు కలిపి ఒకటే ఉపాసన అంటే శంకరులు అంటున్నారు ఒకటే అని ఆయన అంత బలంగా ఎందుకంటున్నారంటే అంతకుముందు ఆచార్యులు కొంతమంది రెండు వేర్వేరు ఉపాసనల కింద నా డౌట్ అది భర్తృప్రపంచాచార్యుడని ఒక ఆయన పూర్వంలో ఆయన ఏదో కొన్ని వ్యాఖ్యానాలు రాశారు ఇప్పుడు లేవు శంకర్లు వాటిని కోట్ చేసి అప్పుడప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటారు అరకంగా రకంగా ఒకటి ఉందని మనకి తెలియడమే కానీ యాక్చువల్గా ద బుక్స్ ఆర్ నాట్ అవైలబుల్ సో దే ఆర్ దే ఆర్ ఆల్ సో అక్కడ ఆ భర్తృప్రపంచాచార్యుడు దీన్నో ఉపాసన కింద దాన్నో ఉపాసన కింద వేరువేరుగా పెట్టు ఉంటాడు అందుకోసమే శంకరులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే హీఈస్ మేకింగ్ ఎ లిటిల్ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ ఆల్ ఎ సింగిల్ ఉపాసన ఉందము లింగా లింగము ఉన్నదండి ఈ రెండు ఉపాసనలు ఒకటే అని చెప్పే లింగము లింగం పాయింటర్ ఇండికేటర్ పవర్ఫుల్ ఇండికేటర్ లింగ్యతే సో ఈ రెండు ఉపాసనలు ఒకటే అని మనం చెప్పడానికి కావలసిన లింగము హేతువు లింగము అంటే హేతు అనర్థం ఉన్నది ఏమిటా హేతువు ప్రతిష్ట ఇత్యాం ఉపాసనైకత్వే ఇది అది ఒకే ఉపాసన అనే సంగతి మీరు అనువాకం లోపలికి వెళ్తే తెలుస్తుంది తరువాత అనువాకంలో భూరిత్యజ్ఞ ప్రతిష్ఠతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి అని ఉంది నాలుగు నాలుగు నాలుగు నాలుగు నాలుగు అయ్యి మళ్ళీ మళ్ళీ మొదలెత్తారు ఇదంతా కాబట్టి మళ్ళీ నాలుగు పెట్టి ఎకరవ అక్కడ అందులో అది ఉందో చూడండి వనసు కూడా మహ ఇతి బ్రహ్మణి దాన్ని కూడా ఆ లింగాన్ని బట్టి కూడా ఇదంతా ఒకటే ఉపాసన తప్పిస్తే వేరువేరు ఉపాసనలు కావు అని మనకు తెలిసినది తర్వాత విధాయక అభావా చది ఒకటే ఉపాసన చెప్పడానికి ఇంకో హేతు చ మరియు విధాయక అభావాత్ ఒక ఉపాసన చెప్పాలనుకోండి ఒక విధి వాక్యం ఉండాలి విధి అంటే ఒక మ్యాండేట్ ఉండాలి ఒక మ్యాండేట్ ఉంటే ఒక ఉపాసన రెండు మ్యాండేట్లుంటే రెండు ఉపాసన మూడు ఉంటే మూడు ఉపాసలు ఇది ఎలాగంటే వేదంలో అలాగే ఉండదు మ్యాండేట్స్ ఉంటాయి కదా కర్మలో ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తా దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గ కామోత అన్నది మ్యాండేట్ దర్శ స్వర్గకాముడు దర్శ పూర్ణమాసయాగము చేయబలెము అను అన్నది మ్యాండేట్ కదూ చేయాలి అది ఒక కర్మ సోమేన యజేత అది ఇది చెప్పాను అనుకోండి ఇప్పుడు ఎన్ని కర్మలు అయ్యాయి రెండు బృహస్పతి సవేన యజేత ఇప్పుడు ఎన్ని కర్మలు అయ్యాయి మూడు సపోజ్ ఇలా అనుకుండగా దనిశ బృహస్పతి సవేన సోమేన యజేత ఇప్పుడు ఎన్నయ్యాయి రెండు వాక్యంలో ఆ విధి ఉండాలి మ్యాండేట్ ఉండాలి మ్యాండేటు దట్ విల్ డిటర్మిన్ వన్ కర్మ రెండు మ్యాండేట్లు ఉంటాయి రెండుగా ఇప్పుడు వ్రతరత్నాకరం పుస్తకం ఉంటుంది ఈ వ్రతము ఈ వ్రతము ఈ వ్రతము అని ఇరవై నాలుగు పేర్లతోటి వ్రతాలు చెప్పారు ఇప్పుడు ఎన్ని కర్మలు చెప్పినట్టు ఇరవై సపోజ్ ఇరవై పేర్లు కాకుండా ఇరవై మూడు పేర్లే ఉన్నాయనుకోండి ఒక పేరుకి ఏ అండ్ బి అని రెండు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఎన్ని ఉన్నట్టుంటే ఇరవై కాబట్టి ఎనీవే సమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ సో ఆ ఉండాలి సో ఉపాసనకి మ్యాండేట్ ఏమిటో తెలిసిన వేద వేద ఇస్ ది మ్యాండేట్ ఫర్ ఉపాసన సో ఈ వేద అనే వాక్యం పదము దట్ మ్యాండేట్స్ అని ఉపాసన అది ఇక్కడ ఉన్నది సవేద బ్రహ్మ అని ఉంది కాబట్టి ఒక ఉపాసన తరువాత అనువాకంలో ఇంక వేద ఏం లేదు కాబట్టి ఈ వేదయే దానికి కూడా అన్వయించి దాన్ని కూడా కలుపుకుని ఇదంతా కలిపి ఒకటే ఉపాసన అలా కాకుండా ఇదో ఉపాసన అదో ఉపాసన ఇది కొంచెం శాస్త్రీయమైన చర్చ మరి శంకర్లు చేశారు కదా ఎందుకంటే మాకు ఈ మీరు అనొచ్చు బట్ ఎనీవే వీ విల్ ఫినిష్ ఇట్ అండ్ గో హ్యాట్ సో ఇదొక ఉపాసన అదొక ఉపాసన ఓసారి వాళ్ళ అల్లా మీరు చెప్పండి రెండో ఒకటో మీరు చెప్పండి అది ఒకటే సరే వీఆర్ సాటిస్ఫైడ్ అలాగే అది సరే ఇప్పుడు వారు అక్కడ భాష్యం రాశారు కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఇన్ ఇట్ సో ఈ వేద అనేటువంటి విధివాక్యము ఉపాసనని బోధించే విధి మ్యాండేట్ చేసే వా పదము లేక వాక్యము అది విధాయకము అంటారు విధిస్తోంది కనుక విధాయకం ఈ విధాయకం అయినా నాకు విధాయకమా అని తెలుగులో అంటూ ఉంటారు చూడండి అంటే నేను మ్యాండేట్ అన్నా అర్థం అనమాట అటువంటి విధాయక వాక్యము ఇదే ఉంది ఇంకా ఇంకొకటి లేదు విధాయక అభావాచ అది దాన్నే వివరిస్తున్నారు ఆయన నహి వేద ఉపాసీతే విధాయకస్త అది తాయో వేద సవేద బ్రహ్మ అని ఇక్కడ ఉన్నదే కానీ ఇక్కడ అదంతా కలిపి ఒకటే తాయోవేద సవేద బ్రహ్మ రెండు అనుకున్నారు యహ తాహ వేద సహా బ్రహ్మవేద అదంతా ఒక ఒకటిది సో ఈ వేద అని విధాయక శబ్దాలు ఇవి వేద ఉపాసీత అది లంగ్ లిట్ సారీ లింగ్ విధిలింగ్ విధిలింగ్ విధాయక పదం అది సో యజేత అని చెప్పాను యజేత వేద ఉపాసీత అని ఆ విధంగా మ్యాండేట్ చేసేటువంటి పదము ఇంకొకటి లేదు ఉండాలి ఏదో ఒకటి ఉండాలి వేదానో ఉపాసీతానో ఉండాలి లేదు ఎక్కడ తరువాత అనువాకంలో ఇంకేం లేదు కాబట్టి ఇదంతా కలిపి ఒకటే అనువాకము తర్వాత వ్యాహృత్యనువాకే తాయో వేద ఇమా ఉపాసనా భేదకడు అంటాడు తాయో వేద అని ఓ వేదం ఉంది సవేద బ్రహ్మ అని ఇంకో వేద ఉంది కదా రెండు వేదల్లో ఓ వేదం దీనికి పెట్టుకున్నావు ఓ వేదం దానికి పెడదావు అలా కాదురా బాబు ఆ వాక్యం చూడు ఎవడైతే వాటిని తెలుసుకుంటాడో అక్కడికి వాక్యం పూర్తయిందా లేదు మరి వాక్యం పూర్తి కాకపోతే మరి ఈ ఫ్రేజ్ ఏమిటిది ఈ ఫ్రేజు ఇట్ ఈస్ గోయింగ్ టు అటాచ్ ఇట్సెల్ఫ్ టు ది ఆన్ కమింగ్ స్టేట్మెంట్ సవేద బ్రహ్మ ఆ అది వక్ష్యమాన అర్థత్వాలు నువ్వు తాయోవేద ఓ ఆ తాయోవేద ఇండిపెండెంట్ కాదు వక్ష్యమాన రాబోయే వాక్యంలో ఉండే సహాలో వెళ్ళి ఇది తోకలాగా జతపడుతుంది ఇది ఇండిపెండెంట్గా నిలబడేది ఏం కాదు ఇది సవేద బ్రహ్మ అనేది మెయిన్ సో మెయిన్ క్లాసు ఈ తాయోవేద అనేది వెళ్ళిపోయి మెయిన్ క్లాసులో కలిసిపోయేదే కానీ అదొకటి సెపరేట్గా నిలబడి అదో ఉపాసన ఇదో ఉపాసన అలా లెక్క పెట్టేందుకు వీలులేదు ఇది ఉరికే చర్చ అంటే వాక్య మీమాంస ఎలా ఉంటుంది అన్నదానికి చక్కటి ఉదాహరణ తర్వాత सर्व दस्म एवं विदुषे अंगभूता आनयती बलिस्वराज्यक्तौ सत्यास्म दें बलिवती ये उपासना चीन वाणी की अस्म वीणरक सर्वे देवा देवतलू बलि पूजन पूजा द्रव्यू आवहती वस्तार अं उपासन चस्ते उपासन एला उपासन सर्वजगत्नी भावना चे उपासन विश्व रूप उपासन एवड्ती विश्व रूपोपासन चस्डो आ उपासन या महिमचेत वो स्वराज्या पुदा आत्मोति स्वराज्यं अबो నెక్స్ట్ అనుభవంలో స్వరాజ్యాన్ని పొందుతాడు అంటే వాడు ఆత్మజ్ఞాని అయిపోతాడు ఎలా అయిపోతాడో తెలుసునా ఈ రకమైనటువంటి విశ్వరూప ఉపాసనని మీరు చేసారా మీ మనస్సులో రాగద్వేషాలు బాగా తగ్గిపోతాయి ఎందుకంటే నేను ఇందాక ఇందాక సాయంకాలం వచ్చే ముందు మా మనస్సులో వ్యక్తి మెదిలాడు వ్యక్తి మెదిలి మోహన్ చెడు వ్యక్తి కాదే దుష్టుడే అని అనిపించింది అనిపించగానే మళ్ళీ ఏమనిపించిందో తెలుసునండి ఏటీ ఈ భావన ఎందుకు మనకి ఆ వ్యక్తి అనే ఆ వ్యక్తి నేను బాగా అనలైజ్ చేసుకున్నా ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తికి ఒక పేరుంది ఆ వ్యక్తి రూపం ఉంది నేను ఫోటో కూడా గుర్తుపట్టగలను రూపం ఉంది కదా సో ఆ నామరూపాలు ఓకే ఆ వ్యక్తే నామరూపాలు ఆ నామరూపాలు పక్కగా యూస్లెస్ దాంట్లో ఏం సందేహం లేదు ఈజ్ నాట్ ఏ గుడ్ మ్యాన్ దేర్ ఫర్ గుడ్ నామరూపాలు కావాలి బ్యాడ్ నామరూపాలే కానీ మరి ఆ బ్యాడ్ నామరూపాల్లో ఏముంది ప్రాణశక్తి ఉన్నది ఈ ప్రాణశక్తి ఎటువంటి ప్రాణశక్తి ఇజ్ ఇట్ అండ్ ఐసోలేటెడ్ ప్రాణశక్తి నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అది ఐసోలేటెడ్ కాదు అది మై గుడ్నెస్ ఇక్కడ నేను స్నానం చేస్తున్నాను స్నానం చేస్తూ నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం ఇదిగో ఈ ప్రాణశక్తే అక్కడ ఉంది ఈ చైతన్యమే అక్కడ ఉంది సో ఇప్పుడు నేను ఏది చూస్తున్నాను అనమాట నామరూపాలు చూస్తున్నాను ఆ ప్రాణశక్తిని ఆ చైతన్యాన్ని చూడడం నాకు చేత కానే లేదు అంటే మిస్టేక్ వీఆర్ డూయింగ్ అని అనిపించింది ఇంక ఇప్పుడు రాగద్వేషానికి అవకాశం ఉందండి ఇట్ ఈస్ లైక్ దాట్ ఈ విధంగా వేదాంతం అంటే ఏమిటనుకుంటున్నారు ఊరికే ఈ మూలంచ మూలక బట్టి వేయడం వేదాంతమా అయితే జనాలను ఉద్దేశించి ప్రసంగాలు చెప్పడం వేదాంతం కాదు వేదాంతం అంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఈస్ సో ఈ విధంగా మీరు ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ శక్తిని భావన చేస్తే ఒక వ్యతిరేక భావం మనస్సులో ప్రవేశించడంలో తప్పేం అది ప్రవేశించిన వెంటనే దాని పక్కన ఇది కూడా ప్రవేశిస్తే ఆ వ్యతిరేక భావం డైల్యూట్ అయిపోతాయి అలా రెండు మూడు సార్లు అయింది ఇంకా ఆ తర్వాత ఆ వ్యతిరేక భావన రావడం మానేస్తుంది ఎందుకో తెలుసిన ఆ వ్యతిరేక భావం వచ్చినప్పుడు మీరు దాన్ని ఆశీర్వదిస్తే అది దృఢంగా మనస్సులో నిలిచి మనం ఆశీర్వదిస్తాం మనం ఏం చేస్తామంటే ఆశీర్వదించడం అంటే దానికి మన స్ట్రెంగ్త్ అంతా కూడా దానికి సప్లై చేసి దాన్ని బాగా పుష్టి చేసి పెడతాం పుష్టి చేసి పెడితే వేలట్టు బాగా దిట్టంగా అవుతుంది చూడండి బాగా రూపాయకేతాలు పెట్టారనుకోండి వేలెట్టు దిట్టంగా దొడ్డుగా తయారవుతుంది ఆ రకంగానే ఈ దాస అంతా కూడా వాళ్ళ దొడ్డుగా తయారవుతుంది మనం దానికి పోషణని ఇస్తాం అది దృఢంగా నిలిచి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ విధంగా దానికి పోషణను ఇవ్వడం మానేశారో అరే అది మిథ్యది దాంట్లో సారం లేదని మీరు ఎప్పుడైతే దర్శించారో అది వీక్ అయిపోతుంది అది వీక్ అయిపోయి రావడం మానేస్తుంది ఇంకోసారి ట్రై చేస్తుంది అప్పటితో వదిలేదు అది మనస్సు చాలా మిశ్చివస్ ఇంకో టూ త్రీ టైమ్స్ ట్రై చేస్తుంది ట్రై చేసి టూ త్రీ టైమ్స్ కూడా మీరు దానికి బలం ఇవ్వలేదు అనుకోండి దిస్ ఫెలో ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ మై ఇట్ వాంట్ కా పోయిందంటే ఆ పవిత్రం చేసేస్తుంది ఉపాసన అలా పవిత్రం చేస్తే వాడికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తెలుస్తుంది వాడు ఆత్మజ్ఞానం అవుతాడు అప్పుడు వా ఆత్మజ్ఞాని దేవతలందరూ వచ్చి ఆరాధిస్తారు ఈ కాస్మిక్ పవర్స్ అన్నీ ఉన్నాయి నేను చెప్పానా ఈ కాస్మిక్ పవర్స్ అన్నీ వచ్చి వాడికి సేవ చేసిపోతాయి ఇప్పుడు వీడు కాస్మిక్ పవర్స్ దగ్గర దాసోహం అంటున్నాడు అప్పుడు వాస్తు పురుషుడు వచ్చి వీడికి దండం పెట్టిపోతాడు వాస్తుస్పతి బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అండి ఆయనకి మేము వర్తించాలంటే దండం పెట్టేస్తాడు బృహస్పతి శని రాహువు కేతువు అందరూ ఆశీర్వచనం చేసి దండం పెట్టి పోతారు ఎందుకంటే వాళ్ళు బ్రహ్మజ్ఞాన జోలికి వెళ్ళరు బ్రహ్మజ్ఞానికి దండమే పెడతారు అంతే సర్వేశ్వై దేవాహ బలి That దట్ ఈస్ హస్ వెరీ పవర్ఫుల్ సో సర్వే దేవా అస్మై అంటే ఏం విదూషే విద్వాన్ అంటే ఇక్కడ ఉపాసకుడు ఈ ఉపాసకుని కొరకు అంగభూతాహిడికి అంగాలు అయిపోతారు ఎందుకనే వీడు హీఈస్ వన్ విత్ ద యూనివర్సల్ దేర్ ఫోర్ ఈ కాస్మిక్ పవర్స్ అన్ని కూడా స్మాల్ పార్ట్స్ ఆఫ్ దట్ యూనివర్సల్ కనుక వీటికి అంగాలు అయిపోయి తమ్ బలిం ఆవహంతి అంటే బలిం ఆనయంతి బలిం అంటే పూజ వాడికి పూజను తీసుకొస్తారు అంచేతనే బ్రహ్మజ్ఞాని మాట్లాడితే ఆ మాటలో సరస్వతి ఉంటుంది బ్రహ్మజ్ఞాని పని చేస్తే ఆ పనిలో ఇంద్రుడు ఉంటాడు చూస్తే ఆ చూపులో సూర్యుడు ఉంటాడు సో బ్రహ్మజ్ఞానికి దేవతలందరూ కూడా అనుకూలంగా ఉంటారు ప్రతికూలంగా ఉండరు దీని మీద పెద్ద విచారం బృహదారణ్య కూడా వస్తుంది కాబట్టి స్వరాజ్య ప్రాప్తూ సత్యాం ఆ స్వరాజ్యం స్వరాజ్యం రెండు రకాలుగా కూడా ఆ ఇక్కడ స్వరాజ్యం సో స్వయం స్వరాజ్యం అని ఉండాలి స్వయమే రాజ స్వరాజ్య స్వరాజ్యం అని ఉండాలి స్వరాజ్యం అని ఉండడానికి వీలు లేదు స్వరాజ భావ స్వరాజ్యం కాబట్టి అటువంటి స్వరాజ్యం అంటే ఆత్మ సామ్రాజ్యాన్ని పొందినటువంటి జ్ఞానికి దేవతలందరూ కూడా వచ్చి పూజ చేస్తారు సర్వేస్మై దేవాలిము ఆవహంతి దేవతలు అంటే ఇంద్రియాలు అని ఇంకో అర్థం ఉంటుంది ఇంద్రియములన్నీ కూడా వాడికి సహకరిస్తాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా వాడి చెప్పు చేతల్లో ఉంటాయి వాడు ఇంద్రియముల వెనకాల పడి బతకడు ఇంద్రియాలే వాడికి అధీనంలో ఉంటాయి సో ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణ పూర్ణము దూర్ణశ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమో హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు జనమనవి